అది ద్వైత వాసనతో నిండి ఉన్నది తర్వాత అది జీవుల్ని అయోగ్యుడుగా అభాగ్యుడుగా నిర్ధారణ చేసి పెడుతుంది వీడికి బతుకేమిటంటే కినికరుడుగా ఉండుతాయి వీడికి బతుకు అని కైంకర్య అన్ని కైంకర్యమే శరగం కైంకర్యం అయిందా అయిలేదు తిలిహార కైంకర్యం అయిందా అయి లేదు మన లడ్డూలు కైంకర్యం అయిందా అది లేదు అని ఉండడం భాష సరైన భాష తప్పు భాష శంకరులు ఆ భాషని వాడలేదు ఇందుకు శంకరుల కాలం నాటి లేదు ఆ భాష ఈ కైంకర్యం అనే భాష తర్వాత వచ్చింది తర్వాత దాస అనే మాట కూడా తర్వాత వచ్చింది శంకరుల కాలంలో ఈ భాష లేదు ఇది ప్రాప్తం కాబట్టి జీవులు వేరు అంతర్యాము వేరు అని ప్రసిద్ధించినది తదన్యత్వా శంకా నివృత్వం డౌట్ వస్తుంది మనం ఉపనిషత్తుకుంటున్నాము ఉపనిషత్తుల జీవుడికి ఈశ్వరుడికి అభేదాన్ని చెప్తారు కదా మరి ఇక్కడేమో అంతర్యామి జీవుడు దేవత సకల ప్రాణులు సకల ప్రాణులు అంతర్యాముని ఎదుగు ఆయన అంతర్యామి సకల ప్రాణులను నియమిస్తూ అని చెప్తూ అన్ని జాగ్రైకం ఉండాలి ఉపనిషత్తు ఇక ఈ ద్వైతం ఎక్కడి నుంచి వచ్చిందండి అని శంక కలగవచ్చు అంటే అది అద్వైతం రోజులు అవి శంకరుల కాలం అది అద్వైతం రోజులు తర్వాత కాలంలో అద్వైతం వెనక్కి వెళ్ళి క్రమంగా ద్వైతం ప్రవేశించి ద్వైతం బలం బలపడింది ద్వైతం తర్వాత బలపడింది ఇప్పుడు అద్వైతాన్ని తట్టుకోవాల్సిన అద్వైత మఠాలు పీఠాలు కూడా ఉంటే లిక్ సర్వీస్ అద్వైతం అని అన్నప్పటికీ వాళ్ళ యొక్క వ్యవహారం అంతా ద్వైతమే వాళ్ళు చేసే పూజలు ఉపాసనలు ద్వైత ప్రధానంగా ఉంటాయి అద్వైత ప్రధానంగా ఉండవు మీరు పూజ చేస్తే అద్వైత ప్రధానంగా పూజ చేయాలి ఉపాసన చేస్తే అద్వైత ప్రధానంగా ఉపాసన చేయాలి అలా ఉండదు కేవలము ద్వైతమైనట్టుగా ఉంటాయి అది చాలా దురదృష్టకరమైనటువంటి ఇది ఎలాగంటే క్రిస్టియన్ మిషనరీస్ బ్రిటన్ నుంచి వచ్చారు ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది ఆ మిషనరీస్ మాటల్లోనే విని క్రిస్టియన్ కింద వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు వాళ్ళని మించిపోయి వీళ్ళు తయారయ్యారు ఆ రకంగా ద్వైతము అద్వైతంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ద్వైతంలోకి వెళ్ళి అద్వైతాన్ని పూర్తిగా విడిచిపెట్టేసినటువంటి సందర్భం వాళ్ళకి కనబడుతుంది లోపల వల్ల ఉంటుంది మీరు కొంచెం గమనించాలి అని నేను హెచ్చరిక కోసం చెప్తున్నా ఆ శంకరం అంటే ఇది ద్వైతం ఉందేమో ఇక్కడ అంతర్యాత బ్రాహ్మణంలో ద్వైతం ఉందేమో అనే సందేహం కలుగుతుంది ఆ శంకరే సందేహం ఆ సందేహము నివారించుట కొరకై మంత్రం వస్తోంది దానితో స్థిరద్రష్ట విద్యార్థులు నా పరమాత్మ అంతర్యాన్ని అతను ఒక్కడే ద్రష్ట ఇంక రెండో ద్రష్ట లేడు అంటే నేనున్నా లేవు ఇంక పరమాత్మ కంటే భిన్నంగా రెండో ద్రష్ట లేడు నాత ఆ పరమాత్మ లోపల ఉన్నానండి వినివాడిని నేను కాదు నువ్వు వినివాడిని లేవు ఫంక్షన్ ఉంది పెర్సన్ లేదు మనసు మనసు చేస్తున్నాము ఫంక్షన్ మనసు కూడా ఫంక్షన్ మననము అనే ఫంక్షన్ చేస్తుంది మనస్సు ఫంక్షన్ ఉంటుంది మంత ఉండడు విజ్ఞానం ఉంటుంది విజ్ఞాతం ఉండడు పరమాత్మయే ఫంక్షన్ అన్నా పరమాత్మయే ఫంక్షన్ ఉంటుంది పరమాత్మ యొక్క ఒక రూపము ఒక అంశగా ఫంక్షన్ ఉంటుంది ఉండడు ఇక్కడ జీవుడు అనే కల్సన్ డిస్మిస్ చేస్తున్నారు మరి ఈశ్వరుడు అనే కర్సన్ మిగుతాడు ఇలా అంటే ఉండడు జీవుడు పెరసనైనప్పుడే ఈశ్వరుడు పెరసనవుతాడు జీవుడు మనిషైతేనే ఈశ్వరుడు మనిషి అవుతాడు జీవుడు చేపైతే ఈశ్వరుడు చేప అవుతాడు జీవుడు పెర్సన్ కాకపోతే ఈశ్వరుడు కూడా పెర్సన్ కాదు ఓకే కాబట్టి ఫంక్షన్ ఉంటుంది పెద్ద ఉండడం నాణ్యోతో స్థిమత అంటే అంతర్యానికంటే భిన్నంగా మననము చేసే జీవుడనే వ్యక్తి లేడు నాణ్యోతో స్థితి విజ్ఞాత నేను తెలుగులో రాసేప్పుడు చదువుకునే వాళ్ళకి శ్రమ కలగకూడదు అని ఆచితూచి రాసిన సందర్భాలు ఉంటాయి చూసుకోండి మీరు ఈ అంతర్యామి కంటే వేరుగా ఇంకో చూచేవాడు లేడు ఈ అంతర్యామి కంటే ఇంకో వినేవాడు లేడు ఈ అంతర్యామి కంటే వేరుగా ఇంకో మననం చేసేవాడు లేడు ఈ అంతర్యామి కంటే ఇంకో తెలియనివాడు లేడు అంటే ఇంక జీవుడేమి మిగిలేడండి ఇంక జీవుడు ఏమన్నా మిగిలేడే మీకు మిగలలేదు అంతర్యామి మాత్రమే ఉన్నది అంతర్యామి కూడా దర్శన్ కాదు అందర్యాన్ని ఒక పవర్ అంతర్యాన్ని మనస్సు ఉండదు మనస్సు యొక్క ఉంటాడు మనస్సు ఉండదు మనస్సు అనేది సన్నిధి మనస్సుని ప్రకాశింపజేస్తాడు అంటే నాణ్యో తహా యొక్క మొదటి రెండు మాటలు మొదటి మూడు మాటల్లో అలా పెట్టారు దాన్ని ఇంకా మంత్రాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాము అని అర్థం నా అన్య అత అస్మాత్ అంతర్యామిన్రష్ట చూడండి ఇక్కడ ఒక దేహం ఉండదు ఆ దేహంలో ఒక ఇంద్రియము ప్రకాశిస్తూ ఉన్నది దాని పేరే స్తూపు ఆ ఇంద్రియం ప్రకాశించేందు అందరూ తెలుస్తూ ఉన్నారు ఇప్పుడు అంతర్యామే ఉన్నాడు ఆ ఇంద్రియం యొక్క సన్నిధి అంతర్యామే ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ అంతర్యాన్ని అనుగ్రహంతో జీవుడు చూచేవాడు ఉన్నాడా ఉంటే ద్రష్ట అని చెప్పాల్సి ఉంటున్నారు ఆ జీవుడికి కానీ ఆంతర్యానికంటే వేరుగా చూచేవాడు ఎవరూ లేరు అంటే అంతర్యాన్ని ఉన్నాడు చూపు అనే ఫంక్షన్ ఉంది చూచేవాడు అనే పెర్సన్ సపరేట్ అయిపోయినటువంటి పెర్సన్ జీవుడు లేదు చేతనే మీరు గమనించాల్సింది ఏంటంటే ఫంక్షన్ ఉంటుంది ఫంక్షన్ యూ హ్యావ్ యూ కీప్ ది ఫంక్షన్ మీరు ఫంక్షన్లను డిస్మిస్ చేయక్కర్లేదు యోగులు ఏమంటారంటే ఫంక్షన్లను డిస్మిస్ చేయమంటారు చెత్త వృత్తి నిరోధ ఆ ఫంక్షన్ డిస్మిస్ చేయమంటాడు ఎవరు యోగి ద్వైతి ద్వైత భక్తుడు ఏమంటాడంటే ఆ ఫంక్షన్ దేవుడు వైపు పెట్టు దేవుడు ఫంక్షన్లోనే ఉంటే దేవుడు వైపు ఎలా పెడతావు ఫంక్షన్ అంటే ఫంక్షన్ అనే కానీ దేవుడు ద్వ దేవుని విడదీసి పెడతాడు ద్వైతి వైపు ఆ ఫంక్షన్ పెట్టు అంటాడు వేదాంతలు ఏమన్నాడంటే అసలు ఫంక్షన్ ఏముంది తప్ప ఆ ఫంక్షన్ నుంచి కల్పించిన పెర్సన్ లేదు ఫంక్షన్ మాత్రమే కలదు ఆ ఫంక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది అంతర్జాల నుండి వచ్చింది ఓకే కాబట్టి దెర్ ఈజ్ ది ఫంక్షన్ బట్ దెర్ ఈజ్ నో పెర్షన్ ఇప్పుడు నేను రెండు రెండు పద్ధతులు చెప్తాను దాంట్లో మీకు ఫంక్షను ఉంది అంతర్యామి ఉన్నది ఫంక్షన్ ఉన్నది జీవుడు లేడు అనే ఒక పద్ధతి అంతర్యామి ఉన్నది ఫంక్షన్ ఉన్నది జీవుడు కూడా ఉన్నారు అనే ఒక పద్ధతి ఈ రెండు నేను మీకు డెమోనిస్ట్రేట్ చేసి చూపిస్తూ చూడండి చూడండి భాష్యము పాఠము నేను చెప్తున్నాను పాఠం స్వామి తత్వ విధానందని నేను చెప్తున్నా అఫ్కోర్స్ దేవుడు ఉన్నాడు దేవుడు లోపల నుండి చెప్పడానికి కావాల్సిన శక్తిని ఇస్తున్నాడు నేను కాదంటాం లేదు ఆ దేవుడు కూడా అండం పెట్టేసి నేను చెప్తున్నాను ఓకే ఆ దేవుడు వాళ్ళు గొప్పవాడు అయితే పాఠం చెప్పింది నేనే ఓకే అది ఒకటి అది ద్వైతం అద్వైతం అంటే ఎలా ఉందో తెలుసుకోండి అంతర్యామి అంచేతను అంతర్యామి యొక్క అనుగ్రహం చేత ప్రజలుస్తున్నాయి అంతర్యామ అనుగ్రహం చేత బుద్ధి ప్రకాశిస్తోంది బుద్ధి ఆలోచిస్తోంది అంతర్యామ అనుగ్రహం చేత మనస్సు సంకల్పిస్తోంది అంతర్యామ అనుగ్రహం చేత వాయుదము పలుకుతోంది అంతర్యామి తప్ప వేది లేదు అదే అంటే ఏమైనా మరి స్వామి తత్వ విధానంలో ఏమయ్యారంటే ఆ అంతర్యామే అయినాడు అహం బ్రహ్మాస్మి హం తీసుకెళ్ళి బ్రహ్మలు కలిసి అందుకనే ఎక్కడైనా ఎవరైనా ఫిలాసఫరు ఫంక్షన్ ఉంది పెర్సన్ లేదు అన్నాడంటే వాడికి అద్వైత సాధన తెలిసిపోయిందని అర్థం ఎవడైనా ఫంక్షన్ ఉంది ఫంక్షన్లను బట్టి పెన్సన్నని కల్పించాడు అంటే వాడు ద్వైతంలో పడిపోయినాడు ఓకే కాబట్టి అత అంటే అస్మాత్ అంతర్యామిన ఈ అంతర్యామి కంటే అన్య వరి యొక్క ద్రష్ట లేరు త్యతిశ్రోత ఈ అంతర్యామి కంటే వేరుగా వినేవాడెవడు లేడు అదే నేను ఉన్నానంటే ఆ నేను నాణ్యత అస్థిమంత అంతర్యామి కంటే వేరుగా మననము చేయువాడేబడు లేడు అంతర్యాముంది అంతర్యాన్ని కారణంగా మననం అనే ఉంది మంతంతో వేరే జీవుడు పరిచ్ఛిన్నమైన జీవుడు అంతర్యామి కంటే సెపరేట్గా ఎవడు లేదు కాదు నేను ఉన్నాను అది కల్పడము నాణ్యోతో స్థితి విజ్ఞాత అంతర్యాదు కంటే వేరుగా ఇతరమైన జీవుడు అంటే అంతర్యాదు నుంచి సెపరేట్గా వీడిపోయిన జీవుడు ఎవడు తెలుసుకునేవాడు లేడు ఏషాత్మా ఇప్పుడు నా స్వరూపం ఏమిటి మన నేనేమిటి నువ్వు నీ యొక్క యథార్థ స్వరూపము ఆంతర్యాలు ఏ ఆత్మా బట్టి నేను పుట్టాను పోతాను నా కులం ఇది నా మతం ఇది అది అలాగంటే పెన్సన్ నువ్వు పెట్టుకోక ఇక్కడ చూస్తున్నది ఆ తర్శనం కాదు పుట్టిపోయే పర్సన్ కాదు చూసుకో చూస్తున్నది అంతర్యాలు మరి నేను పుట్టిపోయేవాడిని నేనెవరు నువ్వు యథార్థంగా అంతర్యాలువే అజ్ఞానం చేస్తే పుట్టిపోయే పెన్సనని అనుకుంటున్నాను అద్వైతమే అద్వైతమే ఉన్నది దాంట్లో వీళ్ళు దైతులు దేవుణ్ణి నిలబెట్టరు జీవుణ్ణి నిలబెడతారు వాళ్ళు దేవుణ్ణి స్థాపించి దేవుండదు దేవుణ్ణి వాళ్ళు స్థాపించగలనకండి వాళ్ళు దేవుణ్ణి దేవుడు వాళ్ళని స్థాపించాడు ఇప్పుడు సూర్యుడు సూర్యుడు మీకు అన్నీ చూపిస్తాడా లేకపోతే మీరు సూర్యుడిని స్థాపిస్తాడా వీళ్ళు దేవుణ్ణి నిలబెట్టి దేవి కాదు దేవుణ్ణి వీళ్ళని నిలబెట్టడం ఏంటండి దేవుడు వీళ్ళని నిలబెడతాడు దేవుడు వీళ్ళే వీళ్ళేమో దేవుని నిలబెట్టక్కర్లేదు వీళ్ళ పాండిత్యమంతా వాళ్ళని వాళ్ళు దేవుడి నుంచి సపరేట్ చేసుకుని జీవుణ్ణి సపరేట్గా నిలబెట్టడానికి ప్రయోగిస్తారు జీవుడు సపరేట్గా లేదు అంటే చూచీవాడు లేడా చూచీవాడు చూపు చూపు కనుక అంతర్యాయం మరి చూసేవాడు అంతర్యామే మరి నేనెవరు నీ స్వరూపము ఆంతర్యామే అది ఆస్మాత్ పరోనాస్తి ద్రష్ట శ్లోకమంతా విజ్ఞాత అంటే సపరేట్ గా పరహ అంటే సపరేట్ సపరేట్గా ఒక జీవుడు అనేవాడు చూసేవాడు వినేవాడు సంకల్పించేవాడు తెలుసుకునేవాడు అలా ఎవరు లేడు అని కదా మీరు చెప్తున్నారు అంతగానే ఉన్నాడు తప్ప ఇంక జీవుడు అనేవాడు ఎవడు అదృష్టో త్రేష్ట అశ్రోత శ్రోత అమతో మంత అభిజ్ఞాతో విజ్ఞాత అమృత మరి అయితే ఇంకా ఉన్నది ఎంతగా ఎటువంటి వాడు చూసేవాడే కానీ చూడబడేవాడు కాదు వినేవాడే కానీ వినబడేవాడు కాదు సంకల్పించేవాడే కానీ సంకల్పించబడేవాడు కాదు తెలుగువాడే కానీ తెలియబడేవాడు కాదు అందరు సహ మరణము లేనివాడు ఎవరై మరణము లేదు అంటే పుట్టుక లేదు అని అర్థం అది వేరే చెప్ప మరణము లేదు అని చెప్తే పుట్టుక లేదు అని ఓకే వృద్ధాప్యము లేదు అంటే యౌవనము లేదు అని చెప్పినట్టు బొమ్మ లేదు అంటే బొనుసు లేదు అని అర్థం కాబట్టి అమృత అంటే జన్మ లేనివాడు మరణము లేనివాడు అంటే అర్థం అట్లా తెలుసునండి సర్వ సంసార ధర్మ వర్జిత జనన మరణములతో ఇంకా ఇతర సంసార ధర్మాలు ఉంటాయి సంసార ధర్మాలేంటి సుఖి దుఃఖీ పాపి పుణ్యాత్మ ఇలాంటి సంసార ధర్మాలు ఇలా నేను అదృష్టమవుతుండే దురదృష్టమవుతూ ఉండే నా భాగ్యం బాగులేదు ఇంకొకటి భాగ్యం బాగుంది ఇవన్నీ సంసార ధర్మాలు ఈ సంసార ధర్మాలు ఆ పరమాత్మ ఎందు ఉండవు సర్వ సంసారి కర్మ ఫల విభాగ కర్త సంసారం అవుతారు ఈ కల్పక సంసారం ఈ సంసారంలో ఉండరు ఉంటారు ఇప్పుడు సినిమాలో ఏ పోర్షన్ ఎవరు ఎలా చెయ్యాలి అని నిర్దేశించి వాడిని దర్శకుడు అంటారు దర్శకుడు ఇప్పుడు సినిమాలో ఒక పాత్ర ఉంటుంది ఆ పాత్ర అలా ఎందుకుంది అలా ఎందుకుంది దర్శకుడు అలా పెట్టాడు దాన్ని రాజనాల్ గారు సినిమాలో విలన్గా ఉన్నారు అలా ఎందుకున్నారు అంటే దర్శకుడు అల్లబెట్టారు అని ఎన్టీఆర్ గారు హీరోగా ఉన్నారు ఎందుకు అలా ఉన్నారు అంటే దర్శకుడు అల్లబెట్టారు ఈ సినిమాలో మాత్రాలన్నీ కల్పించములే అన్నీ కల్పిటములైన్నప్పుడు అన్ని మోసలో పోసినట్టుగా అన్ని హీరోలాగా ఉండొచ్చు కదా ఎలాగో కల్పితములే కదా అలా ఉండవు ఆ దర్శకుడు ఎలా పెడితే అలా ఉంటాయి హీరోగా పెట్టినవాడు హీరో అవుతాడు కల్పితము విలన్గా పెట్టినవాడు విలన్ అవుతాడు కల్పితము కాబట్టి ఆ అంతర్యాముయే దర్శకుడు ఈ జీవులు అందరూ కూడా కల్పిత జీవులు కల్పిత జీవుల్లో ఉండి ఈ కల్పిత జీవులే సుఖ దుఃఖముడు పుణ్యపాపముడు మొదలైన సంసార ధర్మాన్ని అనుభవిస్తూ ఉంటారు వీళ్ళకి సంసార ధర్మాన్ని అంతగట్టిన వాళ్ళు కూడా ఆ పరమాత్మలే వీళ్ళకి ఆ స్వాతంత్ర్యం కూడా ఏమీ లేదు అయితే మరి ఇంకా మేము ఎందుకున్నట్టు వాస్తవంగా లేరు మీ స్వరూపము అంతర్యామిలే ఓకే ఆత్మా సో ఈ పరమాత్మ ఈ కల్పిత జీవుడికి వేరువేరు వేరువేరు స్టేటస్ ఇచ్చి నడిపిస్తున్నాడు ఈ నాటకాంగంతోనే నడిపిస్తున్నాడే ఈ పరమాత్మ నీకు ఆత్మ నీ స్మృ అంతర్యా నేను అనుకుంటున్నావు ఈ దేహాన్ని మనస్సుని ఇంద్రియంలోను చూసి నేను వాస్తవంలో ఈ నేను నేనుతో సహా ఈ ఉపాధ్యాయులు లోపల ఉండి దీన్ని నియంత్రిస్తున్నటువంటి పరమాత్మయే సత్యము అదియే నీ ఆత్మ ఈ జీవుడు నీ ఆత్మ కాదు అనుకుని పరమాత్మకు అంతర్యానికి మరణము లేదు సాగు పుక్కులు లేవు అతోన్యదార్థము నీవు నీ స్వరూపము అంతర్యాదని ఆ పరమాత్మను తెలుసుకో నీకు అమృతుడు అమృతుడు అవుతో నువ్వు పరమాత్మని వేరుగా పెట్టి నేను చూసేవాణ్ణి నేను నడిచేవాడిని నేను అడుపుడను నేను జీవుడను అని నువ్వు తెలుసుకుంటే నువ్వు నశించిపోతావు అత అటు ఆ ఆ పరమాత్మ విడిపోయి ఉన్నది ఏదైనా కూడా ఆ అర్థమంటే నశించేది నీకు నేను ఒక దృష్టాంతం చేశాను నేను ఒక నది వద్దున నడుస్తున్నా అలా నడుస్తున్నా నది చక్కగా లోపుగా ఒక పర్టికులర్ వేగంతో ప్రవహిస్తూ ఉన్నది అయితే సడన్గా ఈ లోపులో సడన్గా ఒక చిన్న పడియ నీటి పడియలాగా కనపడింది ఆ నీటి పడియలో నీరు నది నుంచి వచ్చే నీరే ఆ నీరే నీరు కానీ ఆ నది యొక్క ప్రవాహంలో భాగము కాకుండా విడిపోయి ఉన్నది ఈ నీటి పడియ అది అలా ఏం కూర్చిందంటే గేదెల్ని కలిగే వాళ్ళు లేకపోతే చేపలు పట్టి వాళ్ళు ఎవరో తయారు చేశారు గేదెలు కలుగుతారు ప్రవాహంలోకి వాళ్ళు ఏం చేస్తారంటే ఓ సపరేట్గా ఒక నీటి పడియను ఒకదాన్ని అక్కడ తయారు చేసి పెడతారు చిన్న చెరువులాగా ఆ నీరు నది నుంచే వస్తుంది దానికి లేకపోతే నీరు ఎక్కడ పెట్టారు కానీ ప్రవాహంలో భాగం కాదు నదితో కలిసి ఉందా విడిపోయి ఉందా ఇప్పుడు ఈ నీటి అంటే కలిసే ఉన్నది నీరు అక్కడి వచ్చింది కనుక కానీ ప్రవాహం నుంచి విడిపోయి ఉన్నది సపరేట్ అయితే ఉన్నది అంచేతనే నీరు ప్రవాహంతో సంబంధం లేదు అది స్టాగ్నెంట్గా ఉంటుంది అక్కడ మీరు నిలవ అయిపోతుంది దాని మీద పచ్చకి చెట్టు అప్పుడే తయారవుతోంది కొంచెం దుర్వాసన కూడా వేసుకోవాలి కానీ ప్రవాహం మటుకు నది ప్రవాహం మటుకు బ్రహ్మాండంగా దృష్టి అద్భుతంగా దృష్టాంతం ఆ పరమాత్మ ఆ నదీ ప్రవాహం ఇది సెపరేట్ అయిపోయి దుర్వాసన వేస్తున్న నీటి పడియ ఓకే కాబట్టి ఈ చూపు నేను నాది ఈ యునిటిడి నేను నాది ఈ సంకల్పము నేను నాది అని మీరు ఆ అంతర్యాన్ని నుంచి విడిపోయి సపరేట్ గా దుర్వాసన వేస్తూ దుర్వాసన ఏమిటో తెలుసినా సుఖము దుఃఖము పుణ్యము పాపము చావు పుట్టుక దుర్వాసన వేస్తూ అలా సపరేట్ అయి ఉంటానా లేక ఈ సెపరేషన్ నుండి త్రోసుకొచ్చి నదీ ప్రవాహంలో కలిసిపోయి నది ఉన్నది తప్ప ఈ దుర్వాసనతో కూడిన నీటి పడియ నేను ఈ దుర్వాసనతో కూడిన నీటి పడియను కాను నేను ఆ నదీ ప్రవాహమే నేను అంటే మీరు ఆ ఫర్యాదులో కలిసిపోయారనుకోండి జీవితము ధన్యం అయిపోతుంది మీరు అలా చేయకుండా అంటే అంతర్యాలమే మీ స్వరూపం అయిపోతుంది అతో మీరు ఏషత ఆత్మ అంతర్యామృత అయిపోతారు అలా కాకుండా మేము సపరేట్ అని పెట్టుకుంటే పర్వాటెవర్ రేజన్ అతహ అన్యత్ ఆత్మ అదిగో ఆ దుర్వాసన వేసే నీటి పడియగా ఉంటారు పరమాత్మతో కలిసే ఉంటాడు నేను ఎప్పుడైనా దృష్టాంతం అర్థమైందండి నేను ఇంతకుముందు ఇంకో దృష్టాంతం చెప్పాను పడవలో కూర్చొని వెళ్ళడా అనే దృష్టాంతం చెప్పాను జీవితాన్ని ఆ పడవ దృష్టాంతంతో నిర్మాణం చేసుకోవాలి అలాగే జీవితాన్ని ఈ నీటి పడియ దృష్టాంతంతో చేసుకోవాలి నేను ఈ ఎక్కడ చూసామో తెలుసుకోండి ఆ కాలం ఉంది అక్కడ ఈస్ట్ గోడావలో కాటంబర్ గారు కాలం ఉంది ఆ కాలం ఒంటిలో అక్కడ ఒక సంస్కృత కళాశాల కదండి అక్కడ ఆగినప్పుడు ఈ గేయల్ని కలిగి వాళ్ళు ఒక చిన్న నీటి ఒకటి తయారు చేసి ఆ కాలలో ప్రవాహం చక్కగా ఇక్కడ ముంచి నీటితోటి ఈ నీటి పడి వెళ్తాను నేను తీసేవాళ్ళను వినేవాళ్ళు సెపరేట్ అంతర్గా నేను వేరు ఈ కుంపటి వేరు అది అది దుర్గంధంతో కూడింది దుర్గంధం అంటే సంసార ధర్మములే విజయతనే చూడండి మీరు జీవితాన్ని సరైన పద్ధతిగా నిర్మాణం చేసుకోకపోతే పెద్ద వయస్సు అనేక దుఃఖాలను అనుభవించాల్సి ఉంటుంది రోగాలు గుర్తులు వస్తాయి డిమినిషియా ఏది గుర్తుంది అది ఎవరిలోకి వస్తుందో తెలిసినా ఎవరైతే చదువుకోవడం మానేస్తారో వాళ్ళకే వస్తుంది అంటే చూడాలని మొన్న పరీక్ష రాశారు వాళ్ళ దగ్గర ఆ రకంగా సంస్కృత భాషను క్లాసికల్ లాంగ్వేజెస్ను మ్యాథమెటిక్స్ సైన్స్ ఉపనిషత్స్ మొదలైన వాటిని చదువుతో కొంచెం స్వామి అనేవారు ఇక్కడ ఉండే సెల్స్ చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి అలా ఉంటే మీరు డిమినిషియా ఆవు సైడ్ మన్స్ మొదలైనటువంటి బ్రెయిన్కి సంబంధించినటువంటి వ్యాధులు ఏమి రావు చదువుతూ ఉండాలి అంతేకాని డూలు మసమలాగా తలక ముతో ఉండడం కాఫీలు పీలు చదువుతో తొంగిలు తింటూ కైంకరీలు పెట్టుతో తేకలు తింటూ కూర్చుంటే రోగాలు వస్తాయి కాబట్టి చదువుకోవాలి తెలుసుకోవాలి జీవితాన్ని ఆ ప్రవాహంలో సాగతంగా కలిపేయాలి అంతే తప్ప ఒక సెపరేట్ నీటి పని నేను నా ఇల్లు నా వాకిలి నా కుంపటి నా కంచం నా మంచం నా కుంసం అని అలా పెట్టుకోకూడదు అలా పెట్టుకోకూడదు అందరూ సుధైరు కుటుంబం అన్నట్టు అలాగే కలిసి అంతర్యానితో కలుసుకోవాలి అలా సపరేట్ అంటే అటు తత్వోద్ధాలక ఆహిప అప్పుడు ఉద్దాలకుడు అడుగుని కొడుకు గౌతమ గోత్రం వాడు ఆయన ప్రశ్నలు అడుగుదామని వచ్చాడు యాజ్ఞవల్కి ఉన్నాయి దండం పెట్టేషన్ ఇంకెవరినా ఇంకే ప్రశ్నలు లేవు అయితే గోగులన్నీ నేను పట్టుకుపోవచ్చు పట్టుకుపోవచ్చు మీ మీ ఎవరు అడుగు విజయ్ విజయ అనేది రాజ్యవలకే మహర్షిని అభినంది అండ్ అండం పెట్టలేదు ఇంత ప్రశ్నలే ఇక అక్కడ కథ ముప్పై మహర్షి ఏ స్వత అస్మాదీశ్వరాత్ ఆత్మన ఈ భాష్యం చాలా గొప్పది అవచనము ఈ ఆత్మ ఈ అంతర్యామి నీ ఆత్మ ఈ వినాశములు లేని అంతర్యామి నీ ఆత్మ అమృతాంతర్యామి ఆత్మ ఈ అంతర్యామియే ఆత్మ అదే ఈశ్వరులే అస్మాద్ ఈశ్వర కాబట్టి ఈశ్వరుని దర్శించాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి మీరు ఏం చేయాలి ఈశ్వరుణ్ణి దర్శించాలంటే ఏం చేయాలని దర్శన ఇలా రిటార్డ్గా కూర్చొని కళ్ళు పోసుకుని ఈ కళ్ళకు చూపు వదలదు ఈ చూపు వెనుక ఉండే చూపు అదే పరమాత్మ అని ధ్యానం చేస్తే ఆ ధ్యానంలో మీకు ఈశ్వరుడు అనుభవానికి వస్తారు అలాగా చూపు వెనుక చూపుని చూపు అంత మూకుడు ఉంటారు దీనే చూపు వెనుక ఉండే చూపుపై నువ్వు ధ్యాస పెడితే నువ్వు అంతర్యాదులో ఐక్యమడినావు చూపు ముందు ఉందో చూసుకుంటే చూపు ముందే ఉంటుంది ఇల్లు వాటిని డబ్బు దశకం అవి చూసుకుంటూ కూర్చుంటే నువ్వు ఖర్చు అయిపోతావు అటు చూపు వెనుక ఏ పలుకు వెనుక ఏముందో చూసుకో సంకల్పము వెనుక ఏముందో చూసుకో బుద్ధి వెనుక ఏముందో చూసుకో అది ధ్యానం అదే ధ్యానం అదే ఈశ్వరుడు మీరు బస్సులు రైల్వే ఎత్తి ఉద్యోగు పరుగులు లేకపోతే ఇంటి దగ్గర కూర్చొని ఈ ధ్యానం చేసుకోవచ్చు కదా అలా ఇలా ధ్యానం చేయటం ఈ చూపుగలరు ఈ చూపు అదే పరమాత్మ అంతర్యాతి పరమాత్మ అంతర్యా లోపలు ఉంటాడు పరమాత్మ లోపల ఉండి చూపు వచ్చింది కంటికి చూపు ఎలా వచ్చిందండి లోపలున్నాయి అంతర్యాతి వల్ల వచ్చింది అది పరమాత్మ అక్కడ ఈశ్వరున్న అది ఈశ్వరుడు ఆ ఈశ్వరాడు కదా నీకు ఈశ్వరుడు ఇక్కడ దొరుకుతాడు నువ్వు తెలుసుకుంటే ఆ ఈశ్వరుడే ఆత్మ అంటే ఏమిటి ఆ ఈశ్వరుణ్ణి ధ్యానించేవాడు ఆ ఈశ్వరునిలో కలిసిపోతాడు సపరేట్ దుకాణం పెట్టడం సపరేట్ పని ఒకటి పెట్టేటంటే అది ముడికి వాతను వేస్తూ ఉంటుంది కనపడిందండి నేను తగినంత వివరంగా చెప్పానా ఇంకేమన్నా సందేహం ఇది ఉండగా అన్యత్ ఆ అర్థం అంటే నశించేది అని అర్థం ఆ పదము అలా వచ్చింది వృత ఊరించి వచ్చింది రు గత వనలో ఉంది రు గత పోతున్నాయి పోతుందండి ఈ డబ్బు దశకాడతారు అవన్నీ పోతాయి అవి పోక ముందే మీరు దాన్ని ఏదైనా చేసేయాలి అయితే పోతాయి నాకు అమెరికాలో ఉండగా చెప్పారు రూపాయి ఐదు వందలు వెయ్యి పనికిరావు అని చెప్పాను పనికిరావని చెప్తే నేను ఇక్కడ ఎవరికి ఎవరికో ఫోన్ చేసి అక్కడ ఏవో ఉంటాయి ఐదు ఉంటాయి అవి తీసి ఏం చేయమంటారు తీసి కొంత బ్యాంకులో పడండి మిగిలింది వాళ్ళు ఎవరో నన్ను అడిగారు వాళ్ళకి ఇచ్చి ఇంకొకళ్ళు అడిగారా ఇంకొకళ్ళకి ఇచ్చి మరొకళ్ళు కావాలని అడిగారు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఖర్చు పెట్టుకోవాలని కొంత మీరు కూడా ఖర్చు పెట్టుకుంటా అవుతుందన్నది ఆ ఎవరు ఏమి ఖర్చు పెట్టుకున్నారో అదే విధులు ఏది మీరు ఇచ్చారో అదే విధులు మీకు మీరు మీకు పదివేలు బాకీ పడ్డారనుకోండి ఇచ్చేసాను బట్టి చెల్లించేయండి ఎందుకంటే డిసెంబర్ ముప్పై ఒకటి లోపల చెల్లించేయడం ఆయన ఏం చేసుకుంటాడు ఆయన బ్యాంకులో వేసుకుంటాడు మీరు ఎవరి పది వేలతో దానం చేయడం అవసరం మంచి కాదండి అవన్నీ నేనే పెట్టు కూర్చుంటారు నరేంద్ర మోడీ గారు వాటిని నాశనం చేసి పెట్టాడు తో ఇంకా కాదు ఇది నాది ఇది నాది ఇది నాది అండ్ మీరు మూట కట్టు ఏమీ వెళ్ళదు ఈ మూట కట్టే పోతాడు ఇంకా మూట ఏమి ఉంటుందో కాబట్టి మిమ్మల్ని మీరు సపరేట్ చేసుకుని చూసేవాడను నేను వినేవాడను నేను సంకల్పించేవాడను నేను అంటూ ఉండడం మధ్యలో అప్పవరకు దేవుడు లోపల ఉన్నాడు అంటూ ఉండడం ఆ దేవుడిని సపరేట్ చేసి పెట్టడం ఆ దేవుడు ఉన్నాడు అక్కడ ఉన్నాడు అంటూ ఉండడం పూజ ఇక్కడ ఉన్న పాండు రంగడు అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్న పాండు రంగుడు ఇక్కడ ఉన్నాడు అంతవరకు బాగుండే నీవాడు పోదాం రెండో రెండో అది బాగులేదు అది ఇంకెందుకు పోవడం ఎక్కడికి ఇంకా పోవడానికి ఏమీ లేదు అంచేతనే బస్సులు రైలు ఎక్కిపోతుంటే సరే మీకు ఓపు ఉంది భగవంతుడు మీకు ఓప్పుడు ఇచ్చాడు బస్సులు రైలు విడకపోతే అవి ఖాళీగా రైతులు వస్తాయి అని చెప్పి కొంత ఫైనా ఎకాడమీ నడుస్తూ ఉంటుంది ఈశ్వరుడు కోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కలేదు కళ్ళు మూసుకునే చూపు వెనక్కాల చూపు అని మీరు భావన చేయండి ఆల్రెడీ మీరు ఈశ్వరుని సన్నిధిలో ఉన్నారు ఈశ్వరుడే ఐదు నాకు తెలుసుకుంటే తపోహ ఉదాలక ఆరుని ఉపరమ ఉదాలక ఆరుణి విరమించినా ఇది గృహదార్మీయకొపనిషద్ తృతీయాధ్యాయ సప్తమం అంతరయా విబ్రామణం